ఏది చూసినా ఈ పాప భయం ఎక్కడ చూసినా ఇప్పుడు రుద్రాధ్యాయం ఉంటుంది అది మంత్రం వేద మంత్రం దాని మీద స్మృతికారుల వచనాలు ఎలా ఉంటాయంటే గోగ్రశ్చైవసు రాపశ్చ బ్రహ్మ భ్రూణహా భవేత అంటే ఇలాగే అనుష్ఠప్పులు మళ్ళినాం గోవును పాపం భ్రూణ శిశువుని చంపిన పాపం బ్రాహ్మణుని చంపిన పాపం ఈ పాపాలన్నీ పోతాయి చదివితే అని ఆ చదివితే ఈ పాపాలన్నీ వీడు గోవును చంపొచ్చాడు అనుకోండి నమస్తే రుద్రమన్యమ ఉతో దేశమైన పోతుంది అది అలా ఎదిగిపోతుంది అసలు దీంట్లో ఈ నమస్తే రుద్రమన్యమలో గోవు మాట ఎక్కడా లేదు ఈ మూల నాకు తెలుసు గోవు ఎక్కడా లేదు గోపా హత్యాపాతం ఎదుగుపోతుంది చదివితేనే చెప్పి వాడికైనా ఉండాలి వినివడికైనా ఉండాలి ఇది లేదు అది లేదు అలా ఎదుగుపోతుంది అసలు పాప భయం అంతే నువ్వు రుద్రాధ్యాయం జరిగితే దాంట్లో సర్వాత్మభావం ఉంది అది తెలుసుకుంటే నీ హృదయం వైశాల నుంచి అందుకుతుంది నువ్వు సత్యానికి దగ్గర అదేమీ లేదు నీకు భ్రూణ హత్యా పాపకం పోతుంది భ్రూణ హత్యందుకు అసలు భ్రూణ హత్యందుకు చేసేది మీద అది ఎక్కడి నుంచి వచ్చింది ఏదో బ్రహ్మహత్యా పాతకం పోతుంది గోహత్యాపాతకం పోతుంది శత గోహత్యాపాతకం పోతుంది గోహత్య పదివేల గోవులు జందలపాతకం పోతుంది ఏదో ఇంకా పిచ్చి ఒకటే పిచ్చి ఈ బిలీఫ్ సిస్టమ్స్ చాలా ఘోరంగా ఉంటాయి ఇలా విమర్శిస్తుంటే ఆర్థడాక్స్ పీపుల్కి మతిపోతుంది ఏడ్ర వీడి ఇలా మాట్లాడుతున్నాడు ఎనీవే సో భయం అనేది ఉండకూడదండి దట్ ఈజ్ వాట్ ఐ అంశం దేనికి భయపడడం భగవంతుడికి భయపడకూడదు పాపానికి తప్పు పనికి భయపడాలి కానీ భగవంతుడికి ఎందుకు భయపడ్డా తప్పు పనికి భయపడాలి తప్పు పని చేయటానికి చాలా భయం ఇలాంటి పొరపాటు మనం ఎందుకు చేయకపోతే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది రాని భయపడాలి సో పాపా భ భయం తప్పు పనికి భయపడాలి కానీ ఊరికే అలాగే ఇమాజిన్ చేసేసుకుని భయపడిపోతూ ఉండటం ఉండకూడదు నిర్భయంగా జీవి అభయంగా జీవించాలి సో ద్వంద్వవర్జిత ఈ కాంక్షలు భయాలు భయాలన్నీ కాంక్షల్ని బట్టే వస్తాయి నువ్వు యమనగర నువ్వు వెళ్ళిపోతావు అని భయపెట్టారనుకోండి అలా భయం వీడికి స్వర్గానికి వెళ్ళాలనే కాంక్ష యమధర్మరాజి వెళ్ళకూడదనే భయం వీడు ఎలాగ పెట్టుకుంటాడంటే స్వర్గం ఇటుంది యమనగరం ఇటుంది యమనగరం దక్షిణం వైపు ఉంది స్వర్గం ఉత్తరం వైపు ఉంది కాబట్టి ఉత్తరం వైపు పోవాలి దక్షిణం వైపుకి వెళ్ళకూడదు ఉత్తరం అంటే నార్త్ అని కదా అక్కడ అర్థం ఉత్తు తరా ద్వంద్వాలకు పోతే అదే స్వర్గం నువ్వు వెళ్ళేది స్వర్గం కాదు నువ్వు ఎక్కడున్నావో దాన్ని నువ్వు స్వర్గం కింద మలుచుకోవచ్చు నరకం నువ్వు మలుచుకునేది స్వర్గము లేక నరకం అవుతుంది కానీ నువ్వు వెళ్ళేది స్వర్గం అని నరకం అని కాదు చాలామంది ఏమంటారంటే సైన్స్ స్వర్గానికి సిన్నర్స్ నరకానికి వెళ్తారని కాదు తప్పది సైన్స్ వెళ్ళి చోటికి స్వర్గం అని పేరు సెన్నర్స్ వెళ్ళి చోటికి నరకం అని పేరు వాళ్ళ సక్స్లీ రాశాడు వాళ్ళ సక్స్లీ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన ఏమన్నా రాశాడంటే ఈ క్రిస్టియన్ థియాలజీలో వాళ్ళు ఈ నరకాన్ని వర్ణిస్తారు పర్గేటరి అని అది వర్ణిస్తారు నరకాన్ని ఎలా వర్ణిస్తారంటే మన వాళ్ళు అలాగే వర్ణించారు ఆ నరకంలో ఎప్పుడు మంటలు మండుతూ ఉంటాయి వేడి ఎక్కువగా ఉంటుందంటే ఇవాళ అద్యా వేసక వేలల్లో ఉన్నట్టుగా ఉంటుంది బురదార్లెస్ మంటలు బాగా మండుతూ ఉంటాయి ఓకే నెంబర్ వన్ రెండోది బురద ఈబి బాగా ఎక్కువగా ఉంటుంది నేల మీద నిలబడ్డానికి కూడా ఉండదు అది దుర్వాసనస్తూ ఆ ఈబి అది నెంబర్ టూ నీళ్లు మురికి నీళ్లే ఉంటాయి ఇలా ఏదో వర్ణించారు దాని మీద ఆల్రస్ హక్స్లీ అన్నాడు ఇప్పుడు నరకంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళు నేను నరకానికి పోతాను అలాగా ఎందుకంటే థియాలజీ ఫాలో కాదు కదా వాళ్ళు రిక్వేర్ చేసేసాడు హక్స్లీ నరకానికి పోతాడు ఓకే నేను నరకానికి పోతాను నోటన మాట ఏమిటి నరకానికే పోతాడు డార్మిన్ అయినా నరకానికే పోతాడు మన థామ్ సాల్వా ఐడిసన్నా ఆయన ఎప్పుడు చర్చికి రాలేదు ఆయన నరకానికే పోతాడు ఓకా వీళ్ళు ఇలాగంటే అరవదన పేర్లు వేశాడు వీళ్ళు అక్కడ అసెంబ్లీ అవుతారు అసెంబ్లీ చుట్టూ చూస్తారు ఈ మంటలు ఏమిటి ఈ ఊబు ఏమిటి ఈ బురదేవిటి ఇదంతా చూస్తారు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మంటల్లోని వేడిని ఈ ఊబిని బురదని దీన్ని రీఆర్గనైజ్ చేసి దాన్ని స్వర్గంగానే మార్చేస్తారు అని దానికి ఒక స్కీమ్ ఇచ్చాడు ఆ థియాలజీలో వాడిచ్చిన వర్ణనకి ఆపోజిట్ గా ఇక ఈ పరిస్థితుల్ని ఈ లాస్ ఉపయోగించి ఈ ఫిజిక్స్ ఉపయోగించి ఎలా చేస్తారో అని అలాగే స్కీమ్ ఇచ్చాడు అది నాకు డీటెయిల్స్ గుర్తులేవు ఆ స్కీమ్ పూర్తయ్యేప్పటికీ వితిన్ వన్ వీక్ ఈ స్వర్గము లాగా అయిపోతుంది అది అప్పుడు స్వర్గవాసులు వాళ్ళు నరకంలో వాళ్ళని చూసి వాళ్ళకు కడుపు మండిపోతుంది ఎందుకంటే మనం పుణ్యం చేసి అక్కడికి వీళ్ళేమో పాపం చేసి వెళ్ళి దాన్ని శుభ్రంగా బాగా బాగు చేసుకున్నారు అని కడుపు మండిపోతుంది వాళ్ళు అప్పుడు కొంతమంది స్వర్గవాసుల్లో ఒక ఆయన ఈ నరకం ఈ మధ్యన బాగా ఇంప్రూవ్ అయిందిటా లెట్ మీ హ్యావ్ ఏ విజిట్ అని అక్కడి నుంచి ఒక ట్రైన్ ఒకటి ఎక్కి నరకానికి వస్తుంది ఆ నరకం ఇలా ఉంటుంది Like that he builds up. So, deen butte, deen athi-primeer tante, o place ikkada, o place akkada, unthumi, deen plo guli deli patadu, danta gwaad deli patadu, nala bhai pethe sri, janal ne, unikpo itta cheshetau, adanta sarat appadu. Ala chahi kodho. A bhai petta kodho. Ye bhai pethe sahicche, koe pahin samajan. Too much of that. Uttar peethe ki zaharapote, nuh, poro peethe ki zahinna, upeyogar lai dho andte, adoratau. కొంత అరగంట టైం వేస్ట్ అయిందని సంతోషం పూసు కూడుకోవచ్చు ఉత్తరపీఠకి చదవపోతే పూర్వపీఠకి చదివి ఉత్తరపీఠకి చదవకపోతే నువ్వు మూడు గోవుల్ని హత్య చేసిన పాపం వస్తుంది నీకు అందుసేయటం అక్కడ గోహత్యా పాతకం భవేత్ అని రాసేయటం అనేవి వీడు మతిపోతుంది వీడికి ఇప్పుడు పొరపాటుని చదివి గోహత్య పాపం తెచ్చుకున్న టైం కదా ఏం చదవని వాడు బానే ఉన్నాడు వీడు టూ థర్టీ సెవెన్ అయిన వాడికి పాపం వచ్చింది ఏమన్యాయం ఇది కాబట్టి అలాగా భయపెట్టేయకూడదు జనాలు దానికి అర్థం ఏంటంటే ఇది కూడా పూర్తి చేసుకొని ప్రోత్సాహం చేయటము అని అలాగేదో చెప్పాలి ఆ ప్రోత్సాహం కూడా కొంత రీజనబుల్గా ఉండాలి ఊటంటే గోవచ్చా బ్రో వచ్చా దిగదిస్తే గోవచ్చా దిగదిస్తే బ్రో వచ్చాలో సాగుతవుతుంది అలాగా ఈ చదివితే ఒక తప్పు చేస్తే బ్రహ్మహత్య రెండు తప్పులు చేస్తే గోహత్యాలు ఇలా వదిలిపెడితే ఈ గోహత్యలు బ్రహ్మహత్యలు విని విని విని నాకు చెళ్ళు చెవులు గళ్ళు పెట్టేసాయి ఇంకా నా వల్ల కాదు కాబట్టి ఈ భయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కామనలు భయాలు పక్కన పెట్టి ద్వంద్వవర్జిత హీ హే మహాబాహో సుఖం బంధాత్ అనాయాసేన ప్రముచ్యతే మీరు ఇంత పని చేయండి అంతే పని ఉన్నదాని విరోధం పెట్టుకోవద్దు ఉన్నదాని తిరస్కరించవద్దు ఉన్నదాని యాక్సెప్ట్ చేయండి లేనిదాని కాంక్షించవద్దు ఉన్నదాని విరోధించవద్దు అంటే యూ యూ ప్రొసీడ్ ఆన్ దిస్ అండ్ సీ వాట్ హ్యావ్ పెన్సీ ఏమైపోతుందో అంతఃకరణం శాంతమైపోతుంది శాంతమైన మనస్సు అది ఆత్మజ్ఞానానికి అనువైన మనస్సు ఎందుకంటే మనస్సే బంధహేతువు మనస్సే విముక్తి హేతువు కూడా ఏ మనస్సులో శాంతి ఉంటుందో ఆ మనస్సులో మోక్షం కలిగిస్తుంది మరి ఈ ఉపాధులు ఈ అజ్ఞానాలు ఈ వాసనలు ఏమిటారు రామకృష్ణ బ్రహ్మోత్సవ దృష్టాంతం చెప్పారు కొబ్బరి చెట్టు దృష్టాంతం ఎందుకంటే ఆయన చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి కదా బెంగాల్లోనూ కొబ్బరి మట్ట అంటారు కొబ్బరి ఆకు అది దానంతట అదే పడిపోతుంది ఎప్పుడు పడిపోతుంది ఎండిపోయినప్పుడు పచ్చి కొబ్బరి మట్టని మీరు పచ్చి కొబ్బరి ఆకుని లాగడానికి ప్రయత్నం చేశారా ఎప్పుడైనా మీకు చేయిపోతుంది తప్పిస్తే అది ఎండిన కొబ్బరి ఆకుని మీరు లాగక్కర్లేదు మీరు ఏదో కొంచెం గాలి విస్తుంది అలా జారిపోతుంది మీరు మొన్నటి వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే కొబ్బరి తోటల్లో రోజు పొద్దున్నే వెళ్ళి ఆ కింద రాలి ఉన్న మట్టలన్నీ తెచ్చుకుని మట్ట అంటారు అవన్నీ తెచ్చుకుని ఒక లాట్ కింద వేసుకుంటారు ఈ కొబ్బరాకులు చోరీ చేసేవాళ్ళు కొంతవద్దుట్టారు ఇవన్నీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళేం చేస్తారు ఈ రైతు ఐదింటికి వెళ్తే వీడు నాలుగు గంటలకు వెళ్ళి చోరీ చేస్తే కౌస్తాం వీడు ఏమీ చేయక్కర్లేదు ఆ తోటలోకి వెళ్ళిపోవడం దానికి ఏం ఉండదు ఓపెన్ ఉంటాయి తోటలో తోటలోకి వెళ్ళిపోవడం నాలుగు గంటలకు వెళ్ళిపోవడం మట్టలు రాళ్ళు ఉంటాయి చెట్టు ఏమి ఎక్కక్కలేదు చెట్టు చాలా ప్రమాదం కింద ప్రమాదం కింద రాళ్ళు ఉంటాయి ఆ రాలు ఉన్న మట్టలు ఇప్పుడు వంద వంద చెట్లు ఉన్నాయనుకోండి నాలుగో ఐదో మట్టలు రాళ్ళు ఉంటాయి అవన్నీ పోగేసేయటం ఉదయమైంది చక్క చెట్లు ఉంటారట అనేక ప్రయోజనాలు వాటి వల్ల సిద్ధిస్తాయి ఒకసారి తోట దాటింగ్ చేశారంటే అది ఎవరి మట్టం ఎవరు చెప్పగలరు ఏదో పేరే రాసి ఉండరు కదా అదనమాట అలా దాటింగ్ చేస్తారు సో ఆ కొబ్బరి మట్టలు పడిపోతుంది అదేవిధంగా మనస్సు శాంతంగా రాగద్వేషాలకు అతీతంగా ఉంటే అన్ని వాసనలు పడిపోతాయి ఉపాధులు శరీర శరీరాత్మ భావం ఉంది చూసారా అది పడిపోతుంది కొబ్బరి మట్టు పడిపోయినట్టు పడిపోతుంది మనస్సే నేను అనేటువంటి ప్రాధాత్మ్యం ఉంది అది కూడా అలా పడిపోతుంది కింద అన్ని ఉపాధులు పడిపోతాయి వాసనలు అన్ని వాసనలు పడిపోతాయి ఇంకేం మిగవావు వీడు నిశ్చింతగా మోక్షాన్ని పొందేస్తారు వీడేం కష్టపడక్కర్లేదు అవే పడిపోతాయి చాలా ఇప్పుడు రోజు చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఆహార నియమంగా ఉన్నవాడికి ఒకవేళ అంతకుముందు డయాబెటీస్ కానీ ప్రీ డయాబెటీస్ కానీ ప్రీ ప్రీ డయాబెటీస్ అని అవన్నీ కదా వచ్చి ఉన్నా అవన్నీ జారిపోతాయంటే వీడికి అసలు అవి ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు జారిపోయాయో కూడా తెలుసు అన్నీ జారిపోతాయి అంటే ఆహార నియమం పాటిస్తే చాలు అన్నీ జారిపోతాయి ఈ కొబ్బరి ఆకు దృష్టాంతం రామకృష్ణ పరమహంస దృష్టాంతం అమ్మవారు ఏం దృష్టాంతం ఆ దృష్టాంతం చదివితే హృదయానికి ఎంత ఊరట కలుగుతుందంటే ఆయన అలా చెప్పేసేవారని సో సుఖం సుఖం బంధాత్ ప్రముచ్యతే అనాయాసేన ప్రముచ్యతే మీరు ఏమీ కష్టపడక్కర్లేదండి మీరు జీవన్ముక్తులైపోతారు ఇంతకంటే గొప్ప శ్లోకం ఇంకోటి ఉండబోదు ఒకసారి అనేద్దాము జ్ఞేయస్ సనిత్య సన్యాసీ ేష్టినకాక్ష నిర్ద్వందో హి మహాబాహో సుఖంబంధా ప్రముచ్యతే సాంఖ్యయోగ పృథక్ బాళ ఉభయోరు విందతే ఫలం దీనికి అవతారిక చూడాలి అవతారిక లేకపోతే ఈ శ్లోకాలు అవి ఒక పద్ధతిలో కలవం తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా మిగిలిపోతాయి దీనికి ఈ దృష్టాంతం ఎంత లేదో చెప్పే ఉంటాను పిండి పెట్టని తోటకూడ ఉంటాయి అవతారిక లేకపోతే పిండి పెట్టాలి తోటకూర పులిసీ ఎలా ఉంటుంది ఆ పులి నీళ్ళన్నీ ఉంటాయి ఇవి కోడ దాన్ని కలుపుకోవడం అది అవభావం కాదు అది ఇవి ఎలాంటి హైడెలిటీ కానీ పిండి పెట్టినట్లయితే చక్కగా మిక్స్ అయ్యి త్వరగా ఉంటుంది ఈ అవతారిక అలాంటిది ఈ అవతారిక కనుక అర్థం చేసుకుంటే అంతకు ముందు శ్లోకాన్ని ఈ శ్లోకానికి చక్కటి కనెక్షన్ దాని పేరే అవతారిక అవతారయతి అంటే గత గడచిన శ్లోకం నుంచి తరువాతి శ్లోకంలో మనల్ని మెల్లగా తీసుకెళ్తుంది లీడింగ్ సన్యాసకర్మయోగయో భిన్నపురుషానుష్ేయో విరుద్ధ ఫలే విరోధోయుక్ ఉభయ నిశ్రేయసకరత్వమేవా ఇది ప్రాప్తే ఇదముచ్యతే ఇది ప్రాప్తే అన్నాడంటే అది వేదాంతం కానీ వ్యాకరణం కానీ అది మనకి అది అంగీకారం కాదని అర్థం ఇది ప్రాప్తే అని చెంద్ర దాన్ని సూత్రం భారేస్తుంది ఎప్పుడు లెక్కేది ఇది ప్రాప్తే సూత్రం వేసిస్తుంది సో ఉదాహరణకి ఎక్కువ నుంచి దగ్గరే వచ్చింది సంయోగాంతపహ ఇది ప్రాప్తే ఎనః ప్రతిషేధో వాచ్యు అని ఉంటుంది సంయోగాంత లోప సంయోగాంతం ఎత్పదం తదంత సది సూత్రే యకార లోపే ప్రాప్తే ఉచ్యతే ఇది ప్రాప్తే ఎనః ప్రతిషేధో వాచ్య నాయన ఎండకి లోపం చెప్పుకోవద్దు ఆగిపోతున్నాడు అలాగే ఇక్కడ కూడా ఇది ప్రాప్తే ఇదముచ్యతే ఒకటి కర్మయోగము అంటే కర్మలను చేయుట ఇంకొకటి కర్మ సన్యాసము కర్మలను విడిచిపెట్టుట కర్మలను విడిచిపెట్టుట అంటే గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి సన్యాసం తీసుకున్నాడని అర్థం ఇంట్లో ఉండి కర్మలను విడిచిపెట్టడమే కాదు అలా ఉండదు అది అధర్మంలో పడుతుంది సో కర్మలను విడిచిపెట్టుట రెండు ఆపోజిటే కదా పరస్పర విరుద్ధయో ఈ రెండో ఆపోజిట్ నెంబర్ వన్ ఆయన అంటున్నారు స్పర విరుద్ధ విరుద్ధయో ఏమండి ఇకపోతే ఎవడు కర్మలను చేస్తాడో వాడు కర్మలను విడిచిపెట్టలేడు ఎవడు కర్మలను విడిచిపెడతాడో వాడు కర్మలను చేయలేడు స్థితి గతివతు భిన్న పురుష అనుష్ఠేయో ఇది అనుష్ఠించేవాడు వేరే అది అనుష్ఠించేవాడు వేరే దీనికి అర్హతలు వేరే దాని అర్హతలు వేరే ఇన్ని వేరైనప్పుడు వాటి ఫలం కూడా వేరుగా ఉండడమే న్యాయం న్యాయం యుక్తి యుక్తియుక్తం అటు ఫలం కూడా వేరుగా ఉండడమే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఫలే భేద భవే అందాలి అంతేగానే ఇంత పరస్పర విరుద్ధాలుగా కనబడే మార్గాలు రెండు ఈ రెండు ఈ రెండింటి యొక్క ఫలం ఒక్కటే అని చెప్పడం వల్ల చూసారా అది ఎలా అవుతుంది కాబట్టి కర్మయోగానికి కర్మ సన్యాసానికి ఫలం వేరువేరుగా ఉండాలి నిశ్రేయస కరా ఊభో ఉన్నాడు శ్రీకృష్ణుడు రెండింటికి మోక్షమే ఫలం అని చెప్తున్నాడు రెండింటికి మోక్షం ఫలం ఎలా అవుతుందా తూర్పుగా ఒకడు బయలుదేరాడు పడమరుగా ఇంకొకటి బయలుదేరాడు ఇద్దరూ ఒకే చోటకి చేరుకుంటారు అని హౌకన్ యూసే దాట్ ఇకనాట్సే దాట్ అని పురపక్షం కాబట్టి రెండింటికి కూడా ఒకే ఫలము అని చెప్పడం అంగీకారం కాదు ఇతి ప్రాప్తే అని సిద్ధిస్తూ ఉంటే ఇద ముచ్యతే దాని మీద సమాధానం చెప్తున్నారు ఇప్పుడు చూడండి పులుసుకి పిండి పెట్టినట్టు ఉండలేదా వాక్యం పెర్ఫెక్ట్ ఇంకా అప్పుడు మీరు ఆ శ్లోకం చూస్తే తర్వాత శ్లోకం చక్కగా అంతకు ముందు శ్లోకంతో అతుక్కుపోతుంది టంకణం వేసినట్టు అయిపోతుంది అంతే పెర్ఫెక్ట్ యూనియన్ వచ్చేస్తుంది అందామా వాక్యం సన్యా చూడండి సన్యాస కర్మయోగయోహో భిన్న పురుషానుష్ఠేయోహో వేరువేరు వ్యక్తులు మాత్రమే అనుష్టించగలుగుతారు ఒకే వ్యక్తి అనుష్ఠించలేడు విరుద్ధయోహం ఒకటి తూర్పు అయితే ఇంకొకటి పడమరా అన్నట్టుగా ఉన్నాయి కాబట్టి ఫలేపి విరోధో యుక్త కాబట్టి మీరు యుక్తియుక్తంగా చూస్తే ఫలంలో కూడా విరోధం ఉండాలి ఇది ఫలం ఇస్తే దానికి ఆపోజిట్ ఫలాన్ని అది ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని తూ అంది అదర్ హ్యాండ్ ఉభయోహ నిశ్చేయసకరత్వం యుక్తం రెండు కూడా ఒకే రకమైన మోక్షాన్ని స్స్తాయి అనడం మాత్రం అంగీకారం కాదు యుక్తంగా లేదు ఇది ప్రాప్తే అని సిద్ధిస్తూ అనే పక్షం ముందుకు వస్తుంటే ఇదముచ్యతే దాన్ని కొట్టి ఈ తరువాతి శ్లోకం వస్తుంది సాంఖ్యయోగం పృథక్ బాలా ప్రవదంతి న పండితా సాంఖ్యం వేరు యోగం వేరు వాటి ఫలాలు వేరు వేరు అని చెప్పి వాళ్ళు బాలులే కానీ పండితులు కారు బాలులంటే చిన్నపిల్లలు చెప్తారని అభిప్రాయం కాదు బాలులంటే ఎవరు సో ఈ దీన్ని తర్కశాస్త్రంలో అడిగారు తర్కశాస్త్రంలో శ్లోకం ఒకటి బాలానాం సుఖ బోధాయ క్రియతే తర్కసంగ్రహ అని సో ఏదో ఉంది అన్నం భట్టే న విదుష విదుష అన్నం భట్టే విదుష బాలా బాలాం సుఖ బోధాయ క్రియతే తర్కసంగ్రహ అని బాలులకు తేలికగా తెలియటం కోసం తర్కసంగ్రహం చెప్తున్నాను నేను పుస్తకం రాసుకున్నాను అని అన్నం భట్టు తర్కసంగ్రహాన్ని రాసిన ఆయన అలా ఉంది అక్కడ బాలక అని అడిగారు ఎవడి బాలుడంటే ఎవడు దానికి సమాధానం ఏమని చెప్పారంటే అధీత వ్యాకరణ శాస్త్రోపి అనధహిత తర్కశాస్త్రో బాలని చెప్పారు అంటే వ్యాకరణ శాస్త్రం అంతా శుభ్రంగా అధ్యయనం చేసినా తర్కశాస్త్రం చదువుకోని వాడు బాలుడు వాడి కోసం ఈ తర్కసగ్రహాన్ని రాసుకున్నాము అని అర్థం బాలహ అంటే కాబట్టి ఇక్కడ బాల అంటే ఏమిటంటే కర్మకాండంతా వల్లించేసి కర్మలన్నీ చేసేసి యజ్ఞాలు వారిపేయాలన్నీ చేసేసినా కూడా అన్ని రకాల ఉపాసనలు శ్రీ విద్య ఈ ఉపాసన ఆ ఉపాసన ఎన్ని ఉపాసనలు ఉంటే అన్ని ఉపాసనలు చేసేసినా కూడా కర్మయోగము కర్మ సన్యాసము గీత యొక్క అధ్యయనం ఎవడైతే చేయలేదో వాడు బాలుడు అనబడును అడిగి బాలుడు అని పేరు సందర్భంటువంటిది కాబట్టి వేదమంతా వల్లించినా బాలుడి లెక్క వేదాంతం తత్వం తెలియని వాడు కాబట్టి బాలాహంటే అవివేకిన ఇత్యర్థ బాలాహ అవివేకిన నతు స్తనంధయా అని అన్నాడు ఒక కవి బాలులు అంటే వివేక జ్ఞానం లేని వాళ్ళని అర్థం కానీ సీసాకి పాలపీక పెట్టి నోట్లో పాలు పెడుతుంటే తాగుతూ ఉన్నవాడని సో అలాగే అనమాట సో బాలాహ బాలులు అంటే అవివేకులు వాళ్ళు ఏమంటారంటే సాంఖ్యానికి సాంఖ్యానికి ఫలం వేరు సాంఖ్యము అంటే కర్మసన్యాసం సాంఖ్యయోగం సో లోకేష్మిన్ వివిధ నిష్టా పురాప్రోక్తమయాఘ కర్మయోగ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగనా ఇక్కడ సాంఖ్యలు అంటే కర్మసన్యాసం చేసి కర్తృత్వభోక్తృత్వరహితమైన ఆత్మస్వరూపముందు నిష్ట కలిగి ఉంటారు దేహము మనస్సు వాటి ఎడవ సాక్షిభావమే ఉంటుంది తప్ప వాటితో తాదాత్మ్యం ఉండదు అటువంటి వాళ్ళని సాంఖ్యులు అంటారు వాళ్ళు కర్మలని చేయరు కర్తృత్వ భావన ఉండదు కదా కాబట్టి వాళ్ళు సాంఖ్యులు సాంఖ్య ఇంకా యోగా అంటే కర్మయోగమును అనుష్ఠించేవారు వీళ్ళ ఫలములు వేరు వేరు ఆయన పైన చెప్పాడు కర్మ సన్యాసానికి కర్మయోగానికి ఫలం ఒక్కటే నిశ్రేయసము లేక మోక్షము అని చెప్పాడు అలా కాకుండా వేరువేరు ఫలాల్ని అని చెప్పి వాళ్ళు పండితులు కాదు వాళ్ళు జ్ఞానము లేని అవివేకులు మాత్రమే అయితే మీరేం చెప్తారు మీరు చెప్పండి వాళ్ళు అవివేకులు మీరు ఏమిటి చెప్తారో చెప్పండి ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం ఈ రెండింటిలో నీకు ఏది సోటములో చూసుకో ఏదో ఒక్కదాన్ని పట్టుకో ఏకము ఏదో ఒక్కటి చాలు కర్మయోగం సూటబుల్లా కర్మ సన్యాసం సూటబుల్లా చూసుకో దాన్ని మాత్రం తరోగా అనుష్ఠించి ఎందుకంటే జనాలు దేన్ని తరోగా అనుష్ఠించరు ఇప్పుడు గృహస్థగా ఉన్నప్పుడు ఏ కర్మలో సరిగ్గా చేసేవాడు కాదండి ఏ ఉపాసన సరిగ్గా చేయలేదు అంతఃకరణ శుద్ధి లేదు కర్మయోగం లేదు ఏ ధర్మాన్ని ప్రాపర్గా అనుష్ఠించలేదు రాగద్వేషాల పుట్ట కింద బతికాడు ఇప్పుడు సన్యాసం తీసుకుంటే ఎలా ఉంటాడు హఠాత్తుగా ఓవర్నైట్ విరక్తుడైపోతుందా ఎలా అవుతాడు అంతకుముందు అభ్యసించని వైరాగ్యం సన్యాసం పుచ్చుకోగానే ఎక్కడి నుంచి వస్తుంది సన్యాసం పుచ్చుకోగానే కేశతైలం అంటాడు హెయిర్ స్టైల్ హెయిర్గా హెయిర్ ఆయిల్ అంటాడు హెయిర్ ఆయిల్ కేశతైలం ఈ రోజుల్లో కేశతైలం అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ మరి ఒకప్పుడు కేశతైలం అంటే అది భోగి యొక్క లక్షణం భో భోగికి లక్షణం ఏమిటంటే కేశతైలాన్ని ధరిస్తారు వాడు రాసి ఈ కేశతైలం అసలు ఎలా ఉంటుందో కూడా నేను చూసి ఏళ్ళు అయిపోయింది ఎన్నేళ్ళు అయిందో కేశానికి తైలం రాసుకుంటానని కూడా నేను మర్చిపోయాను అలాంటి కూడా నాకు తెలియదు కేశతైలం కేశతైలం ఏమిటి ఇలా తలకాయి ఇదో అలాగే వ్యామోహాలు ఏవో ఉంటాయి అంటే సో వాడు భోగప్రధానుడుగా జీవించిన వాడు వాడు సన్యాసం పుచ్చుకున్నాక కూడా కేశతైలమే ఉంటాడు కేసు తైలం ఉంటే మళ్ళీ కేసు తైలంలో ఇది శ్రేష్టము అది శ్రేష్టం కాదు ఇది అనుకంటే గొప్పది ఈ క్వాలిటీ గొప్పది అది ఇంపోర్టుడు ఇది ఎక్స్పోర్టుడు ఏదో ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా తప్పదు అంతే కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండగా వాడు చక్కగా కర్మయోగనిష్టం ఉంటే దాన్నే కంటిన్యూ చేసేయొచ్చు లేదు ఏదో ఏదో ఏదో గృహస్థాశ్రంలో విరక్తిగా ఉండి సన్యాసం చూసుకుంటే దాన్ని పట్టుకుని దాన్ని శ్రద్ధగా దాన్ని పరిశుభ్ర చేసేవి ఏదో ఒకటి స్థిరంగా పరిశుభ్రయి ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయో విందతే ఫలం రెండింటికి లభించే ఫలం ఒక్కటే అదే వచ్చేస్తుంది రెండు పట్టుకోక్కర్లేదు ఒకటి పట్టుకుంటే చాలు అంచేతనే రామకృష్ణ పరమహంస చాలా అందంగా చెప్పారు ఇప్పుడు కొండ వెళ్ళాలంటే ఒకే మార్గంలో వెళ్ళాలని లేదు ఇలా వెళ్ళొచ్చు అలా కొండ మీదకి ఆల్ పాత్స్ లీడ్ టు ది సమ్మిట్ ఇప్పుడు నేను మొన్న అయ్యప్ప విజయమోనో పత్రిక చూస్తున్నా అయ్యప్ప విజయం నిన్న అయ్యప్ప దేవాలయ ప్రతిష్ట చేసి వచ్చాను కదండగా అక్కడ మూమెంటో కూడా ఉంది సో అయ్యప్ప విజయమో అని ఒక పత్రిక ఆ పత్రికలో ధర్మ సందేహాలు ఉంటాయి ప్రశ్నలు సమాధానాలు ప్రతి పత్రికే ఉంటాయి అయ్యప్ప దేవాలయానికి వెళ్ళడానికి మార్గములు ఎన్ని గలవు అని ప్రశ్న దానికి గురుస్వామి గారు సమాధానం ఆయన ఆయన మనస్సుకి అందమైన ప్రశ్న అది ఎందుకంటే ఆయన అయ్యప్ప దేవాలయానికి వెళ్ళే మార్గాలన్నింటినీ కూడా పిండి కొట్టేసి ఆయన ఆయన ఇప్పటికీ పదిసార్లు ఇరవై సార్లు అయ్యప్ప దేవాలయానికి వెళ్ళొచ్చి ఈ ప్రతి అడుగు కూడా తెలిసాయండి ఆయన లిస్టు కింద ఇచ్చేశాడు పన్నెండు మార్గములు గలవు అని ఇచ్చేసాడు ఈ లిస్టు మ్యాప్లతో సహా ఇచ్చేశాడు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఇట్ ఈజ్ ఎ సమ్మిట్ శబరి మలాయి ఇట్స్ ఎ సమిట్ సమ్మిట్కి వెళ్ళాలంటే ఇటు సౌత్ ఇండియా నుంచి తిరుచూలో దిగి తిరుచూరులో దిగి ఇటు నుంచి ఇలా లేదా అటు కేరళ వైపు నుంచి అటు బస్సు ఎక్కువ ఇస్తే నుంచి అలా వెళ్ళి రకరకాలుగా వెళ్ళొచ్చు సమ్మిట్కి వెళ్ళాలంటే ఇక్కడ రెండు మార్గాలు రెండింట్లోనూ వెళ్ళిపోక్కర్లేదు ఏదో ఒకటి పట్టుకుని ఓసారి ఇటు సగం ఇటు వెళ్ళి అభిపే ఇది కాదని మళ్ళీ అటు వెళ్ళి అవి అది కాదని మళ్ళీ అలా అయితే అసలు వాడు ఎక్కడికి వెళ్ళరు ఈ మధ్య ఈ రెండు మార్గాల మధ్యలోనే తంటాలు పడుతూ ఉంటాడు ఆ రెండు మార్గాల్లో ఏదో ఒకదాన్ని పట్టుకో ఏకమత్యాస్థిత సమ్యక్ గట్టిగా పట్టుకో వాడు గాఢశీలత ఉండాలి పట్టుకున్న దాన్ని ఏదో గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటే ఉభయోరు ఫలం రెండింటికి ఇండివి ఇండిపెండెంట్గా ఆ రెండింటికి లభించే ఫలం ఏదైతే ఉందో అది ఒక్కటే ఫలం ఏకఫలం అది దొరికేస్తుంది తిరపతి కొండ మీదకి వెళ్ళాలండి నడిస్తే మంచిదా బస్సు ఎక్కితే మంచిదా ఏమీ లేదు నువ్వు డిసైడ్ చేసుకో సగం దూరం నడిచి నేను బస్సు ఎక్కుతానని మళ్ళీ రోడ్డు మీకు వచ్చి అక్కడ బస్సు ఆపడబోడు తీరా బస్సు ఎక్కిన తర్వాత అయ్యో నేను నడుస్తానని మొక్కు పెట్టుకున్నాను బస్సు ఎక్కేశాను ఇది ఏం కొమ్మ ఉంచుతాడో వెంకటేశ్వరని మళ్ళీ భయపడిపోయి బస్సు దిగేసి ఇప్పుడు నడక మార్గం ఎక్కడుందంటే ఎక్కడుందో ఏమో అలాగా అలా చేయకూడదు కాబట్టి ఏదో ఒకటి పట్టుకో నువ్వు నడుస్తావా బస్సు ఎక్కుతావా నా వల్ల కాదండి నేను నడవలేను వెంకటేశ్వర స్వామి హీ విల్ అండర్స్టాండ్ మై ప్రాబ్లమ్ ఎక్కడించే ఒక ప్రార్థన చేస్తున్నానో ఆయనకి తెలుస్తుంది నేను ఎక్కడ నడవగలను ఊళ్ళు ఏదో నడుస్తారు నా ఎక్కడ నేను నడవలేను నేను బస్సు అని వెళ్ళి బాస్సులో కూర్చోడం అంటే కూర్చుని చక్కగా బాలాజీని స్మరించుకుంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అలా సర్పడు ఏదో ఓపుకుంది చక్కగా నడక మొదలుపెట్టేసి చెట్టు జీవితాక నడిచేట నామాన్ని స్మరించుకో సర్పడు ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అంతేగాని ఇతో భ్రష్టస్తతో భ్రష్ట అన్నట్టు కాకూడదు ఇటువైపు భ్రష్టుడు భ్రష్టు అంటే జారిపోయినవాడు ఇటు భ్రష్టుడు అటు భ్రష్టుడు అన్నట్టుగా రెంటికి చెడ్డ రేవడి కారాలు ఏదో ఒకటి పట్టుకుని కృతార్చుడు కావలసినదే కాబట్టి కర్మసన్యాసం చేసేవా కర్మయోగం చేసేవా అన్నది ముఖ్యం కాదు చేసేది కర్మసన్యాసమేనా అవ్వచ్చు కర్మయోగమైనా అవ్వచ్చు నిష్కామత ముఖ్యం సమ్యక్ ఆస్థిత అంటే నిష్కామతయా ఆస్థిత ఇత్య సమ్యక్ అంటే చక్కగా బాగుగా ఏమిటి బాగు ఏమిటి బాగు కర్మయోగానికి బాగు ఏమిటి నిష్కామత్వం కర్మ సన్యాసానికి బాగు ఏమిటి నిష్కామత్వం అది సమయ నిష్కామంగా చేయాలి సపోజ్ నేను ధ్యానం చేసుకుంటాను ఎందుకు ధ్యానం చేయడం ధ్యానం చేసేప్పుడు మనం ఆ ధ్యాన ఒక ఆయన ఉన్నారు ఆయన ఏం చేశారంటే ఆ ఊళ్ళో చెరువు గట్టు ఉంటాయి అంటే స్నానం చేయడానికి దానికి స్టెప్స్ అవే ఉంటాయి ఆ స్టెప్స్ దగ్గర ఓ చెట్టు ఉంటుంది అక్కడే ఒక పడి అది సిమెంట్తో కట్టు ఉంటుంది వెళ్ళి అక్కడ కూర్చుని ధ్యానం వాళ్ళ పెట్టాడు ఏమంటే అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నాడు ఓ ఎర్ర పట్టు పంచేదో కట్టి కొంచెం అట్రాక్టివ్గా కట్టి అక్కడ కూర్చొని అక్కడికి ఫైవ్ అయ్యేప్పటికి వెళ్ళిపోయి చెర్రలో స్నానం చేసే కూర్చొని విభూతి పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడు చేస్తుంటే ఈ విభూత్ తన కోసం పెట్టుకున్నట్టే అదర్వాళ్ళ కోసం పెట్టుకున్నట్ట తన కోసం పెట్టుకుంటే పర్వాలేదు అదర్ వాళ్ళ కోసం పెట్టినట్లయితే సమస్య మాల వేసుకున్నాం అనుకోండి మాల మెళ్ళ మాల వేసుకుంటాం ఈ మాల నా కోసం వేసుకున్నట్టదరు వాళ్ళ కోసం వేసుకున్నట్టండ్స్ కొంతమంది ఎలా ఉంటారంటే ముందు మాల వస్తుంది తర్వాత మనిషి వస్తుంది ఇలా ఇంత ఇంతంత పూసలు ఇంతంత పూసలు ఆ పూసలకి ఇటు అటు పైన కింద అవి పువ్వులు అలా హోల్డ్ చేస్తాయి అది బంగారంతో చేస్తారు దాని కింద మళ్ళీ ఏదో చాలా స్పెషల్గా ఏదో ఉంటుంది బంగారపు తీగ ఉంటుంది బంగారపు పువ్వులు ఉంటాయి హోల్డింగ్ పువ్వులు దానికి నగిసీలు ఉంటాయి కింద ఇంకేదో ఉంటుంది ఈ పెద్ద మాల ఆయన వస్తున్నారంటే ఇంకో ఇంకో రెండు మాలలు మాలలు వస్తున్నాయి ముందు తర్వాత మనిషి మాలలు ముందు ప్రెసెంటెడ్ దెన్ మనిషి ప్రెసెంటెడ్ కాబట్టి ఈ మాలను తన కోసం వేసుకున్నట్టే ఎదరవాళ్ళ కోసం వేసుకున్నట్టే ఎదరోల కోసం తన కోసం వేసుకుంటే పర్వాలేదు ఎదరు వాళ్ళ కోసం వేసుకుంటే తప్పదు కాషాయం తన కోసమా ఎదలవాళ్ళ కోసమా ఎదరవాళ్ళ కోసం చాలా తప్పు తన కోసం సాధు అని గుర్తు చేస్తూ ఉంటుంది మంచిది మరీ ప్యాంటు షర్టు వేసేసుకుంటే సాధువు అనే సంగతి కూడా మర్చిపోతాం అది కూడా మరుపు వచ్చేస్తుంది సాధువు అనే సంగతి మరిచిపోయామనుకోండి ఇప్పుడు కాషాయం వేసుకున్న సంగీత థియేటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మనం సాధువు అని తెలుస్తూ అటుకేసి వెళ్ళినా సాధువు తెలుస్తూ ఉంటుంది అలా కాకుండా ప్యాంటు షర్టు వేసుకుని అటుకేసి వెళ్తున్నాం అనుకోండి సంగీత థియేటర్లో ఏదో మెకన్నాస్ గోల్డ్ ఏదో కనపడుతుంది లోపలకి వెళ్ళాలనుకుంటుంది కనబడుతుంది కాబట్టి సాధు అనే గుర్తు రావడం కోసం వేసుకుంటున్నాడు శుభం వండర్ఫుల్ విభూతి మనకి విభూతి పెట్టుకుంటే ఫీలింగ్ గుడ్ ముఖాన్ని భస్మం పెట్టేసుకుంటే ఏదో సిదానందరూప శివోహం శివోహం అనుకుంటూ అనుకూలంగా ఉంటుంది తర్వాత విరక్తిగా ఉంటుంది తత్వం భస్మ తత్వాన్ని బోధిస్తుంది శుత సారంలో ఉంది భస్మ గురించి చదవండి ఒకసారి కాబట్టి దానికోసం పెట్టుకోవడం మంచిది ఈయన వెళ్ళి అది ఆ చెరువు గట్టు మీద ఎరపట్టు నుంచి కట్టేసి గట్టుగా మసమ పెట్టి అక్కడ ధ్యానం చేస్తుంది ఐదింటికే మొదలుపెట్టారు ఐదున్నరకి స్లోగా ఒకళ్ళు ఇద్దరు స్నానాలకు తెలవారు స్నానాలకు వస్తారు స్నానాలకు వచ్చేవాళ్ళు వచ్చారు ఓ మామగారు వీళ్ళు వాళ్ళు వచ్చారు ఆ తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ అయ్యేప్పటికీ గ్రామ ప్రజలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రారంభించారు వార్త వ్యాపించింది సెవెన్ థర్టీ అయ్యేప్పటికీ దర్ ఇస్ అ లాంగ్ క్యూ ఆయన ఎదుర్కొన్నారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారా వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారు ఆయన కూడా చుట్టూ కలకలం గమనించారు ఇంకొక పావుగంట అయిన తర్వాత అలా కళ్ళు చూస్తున్నారు ఈ లోపల ఆయన కళ్ళు తెరిస్తే సమర్పించడం కోసం కళ్ళతోటి ఫలాలతోటి ఇంకా ఇతర సామగ్రులతో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఆయన కళ్ళు తెరిచారు అంతే ఒక పెద్ద అట్లా కల్లోలం ఒకటి చెలరేగింది అందరూ క్యూరో నిలబడి ఆయనకు ఫలాలు ఇచ్చారు ఇంకా ఎవరు ఇచ్చారు ఎవరో వచ్చి మా దగ్గర ఐదు ఎకరాల భూమి ఉందండి దాంట్లో మీరు చిన్న కుటిలాగా వేస్తాము ఐదు ఎకరాల భూమి కూడా చాలా చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ మీరు ధ్యానం చేసుకోండి రెండుని ఎవరో కాబట్టి చేసింది కర్మ సన్యాసమే కానీ సకామంగా కర్మసన్యాసం చేస్తే కాబట్టి ధ్యానం ఎలా చేసుకోవాలో తలుపు వేసుకుని మూడో కంటి అడిగి తెలియకుండా ధ్యానం చేసుకోవాలి చేసి ధ్యానం నిష్కామంగా చేయాలి అలాగే కర్మ మీరు ఏదైనా యజ్ఞము యాగము ఓ పూజ ఏదో చేసుకుంటున్నారనుకోండి నిష్కామంగా చేయాలి దాన్ని సకాలంగా చేయకూడదు కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు చేసే సత్యనారాయణ ఉండకూడదు మా చిన్నప్పుడు మేము చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు కొత్తపేట వీళ్ళు గ్రామం టౌన్లో ఉండేవారు ఈ చుట్టుముట్టూ ఉండేటువంటి వ్యాపారస్తులు చిన్న చిన్న పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి ఆయనకి సంబంధం ఉంటుంది ఆయన వీళ్ళ ట్యాక్స్ బతుకులు ఆయన నిర్ధారిస్తాడు ఆయన ద్వారా వెళ్తా వీళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ అయిపోయినాడు సో ఆయన సత్యనారాయణ వృత్తం సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు సత్యనారాయణ చేసినప్పుడు దాన్ని పత్రికలు సత్యనారాయణ వృత్తానికి పత్రిక ఎందుకండి మేము సత్యనారాయణ వృత్తం చేస్తున్నాం ఉళ్ళో వాళ్ళకి ఎందుకు చెప్పాలని నాకు అర్థం కాదు వై షుడ్ వీ డూ దాట్ అనవసరం కదా కాదండి ఉళ్ళో వాళ్ళు వచ్చి ప్రసాదం తీసుకుని కృతార్థలే వెళ్తారో చేయొచ్చు నిష్కారమంగా చేస్తే తప్పులేదు ఈ పత్రికలు ప్రచురించి నిష్కామంగా ఫిఫ్టీ పర్సెంట్కి ఇవ్వటం బంధువర్గానికి వాళ్ళకి నిష్కామం ప్రసాదం తీసుకుని భోజనం వెళ్తారు ఈ కస్టమర్స్ ఉంటారు కదా కమర్షియల్ ట్యాక్సన్స్ వాళ్ళందరికీ ఇవ్వటం వాళ్ళు ఉపహారాలు వస్తారు ఆయన మొత్తం రూమ్ అంతా నిండిపోతుంది దీంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఉపహారములతో అంటే బహుమతులు వాళ్ళందరికీ ప్రసాదం పెట్టడం సో అది సకామంగా చేసిన సత్యనారాయణ వ్రతం సకామంగా చేసిన సత్యనారాయణ వ్రతం ఎంతో అద్భుతంగా ఎంతో గొప్పగా చేసినా అది కర్మయోగం కాదు నిష్కామంగా చేయాలి పరమేశ్వరుని ఎందుకంటే ఆరాధించడం అంటే పరమేశ్వర ప్రీత్యర్థం అనే సంకల్పం ఉంది ఆ సంకల్పానికి తగ్గట్టుగా చేస్తూ ఉంటాయి ఇప్పుడు మమోపాత్రుత ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అంటే ఆ రెండో సమాసం వేసేప్పటికి మొదటి సమాసం నిగేట్ అయిపోయింది మీరు పరమేశ్వర ప్రీతి కోసం చేయట్లేదని అయిపోయింది ఈ ఈ పెన్ను మీరు తీసుకోండి ఎందుకంటే మీరు ఈ పెన్ను ఇప్పుడు చాలా ఖరీదైన పెన్ను నాకెందుకు ఇస్తున్నారంటే మీ మీద ఉండే ప్రేమతో ఇస్తున్నాను భవిష్యత్తులో మీరు నా పని చేసి పెడతారని ఇస్తున్నాను అన్నాడు అనుకోండి ఏమైనా అక్కడికి ఇంక దాంట్లో ప్రేమే ఉంది ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ నిగేట్ చేసి పారేసింది వీడు పరమేశ్వర ప్రీతి చెప్తాం అంచేత గాయత్రి మంత్రానికి నేను ఒకసారి మా నాయనగారిని అడిగాను చిన్నప్పుడు పరమేశ్వర ప్రియత్యర్థం గాయత్రి మంత్రం చెప్పండి కానీ షేన్ ఉంటుంది సంధ్యావనంలో అడిగాను ఇక్కడ సంకల్పంలో ఇంకా ఇవేవో ఉన్నాయి కదా మీరు ఇక్కడ ఇవేమి ఏవేమిటో నాకేమిటంటే సమాసరాలు అవి ఉంటే మంచి ఉత్సాహంగా బలంగా ఉంది చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళం మరి సంస్కృత సమావారం వేసుకోవచ్చు కదా ఇంకో సమాసం ఉంటే బాగుంటుంది కదా అంటే గాయత్రి మంత్రానికి అవేమి ఉండవమ్మా అంతే ఉంటుంది గాయత్రి మంత్రాన్ని పరమేశ్వర ప్రియత్యర్థం గాయత్రి మంత్రం చెప్పండి అంతే ఉంటుంది ఇంకేం ఉండవు అది గాయత్రి మంత్రానికి ఇంకేం ఉండవు మరో దానికి మరో దానికే ఉంటాయి దీనికే ఉండవు అని చెప్పారు ఆహా ఇదా దీని పరిస్థితి కాబట్టి గాయత్రి జపం ఎందుకు చేస్తున్నావా అంటే ఏమో ఎందుకు చేస్తున్నామో తెలిసేది కాదు ఫలానా దానికోసం గాయత్రి జపం చేస్తున్నాం అని తెలిసేది కాదు చేయాలి కాబట్టి చేస్తున్నాం కర్తవ్యమితి కర్త క్రియతే దాతం జమితి దానం అన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకు దానం చేస్తున్నారు దానం చేయాలి కాబట్టి చేస్తున్నాం గా జపం చేయాలి కాబట్టి చేస్తున్నాం సహస్రం చేసినా హండ్రెడ్ చేసినా చేయాలి కాబట్టి చేయడమే కానీ ఈ చేసిన దానికి ఏదో ఉందని ఎప్పుడూ అనుకోలేదు అది మరి ఎంత గొప్ప సంస్కారం అది ఆ సంస్కారం చాలా గొప్ప ఆ సంస్కారం మీకు సమాజంలో చాలా తక్కువగా కనపడుతుంది కాబట్టి అది కర్మయోగము నిష్కామత ఆస్థితం అనుష్ఠితం దాన్ని సమ్యగాస్థితం అంటే అర్థం అసమ్యక్ సో భాష్యకారులు ఏమంటారు చూద్దాము సాంఖ్యయోగవు పృథక్ విరుద్ధిన్న ఫలవు బాళా ప్రవదంతి గీత ఇది పెద్ద రెవల్యూషన్ ఇది ఆయన ఏమంటున్నారంటే వీడు కర్మ సన్యాసం చేశాడు సాంఖ్య వాడు కర్మానుష్ఠానం చేస్తున్నాడు యోగ ఈ రెండు వేరు భిన్నములు వాటి ఫలములు కూడా పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి ఈ కర్మ సన్యాసం చేసిన వాడు మోక్షాన్ని పొందుతాడు ఈ కర్మయోగం చేస్తున్నవాడు వీడు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు లేకపోతే ఈ సంసార ప్రవాహంలో తిరుగుతూ ఉంటాడు కర్మబంధంలో ఉంటాడు మోక్షం అంటే సన్యాసులకే అని ఈ విధంగా కొంతమంది చెప్తూ ఉంటారు బాలాహ వాళ్ళు అజ్ఞానులు కొంతమంది ఇలా చెప్తారు నేను ఓ మహాత్ముడు చెప్తుంటే విన్నాను నేను విని ఆశ్చర్యపోయాను ఆయన మా పెద్ద ఇన్స్టిట్యూషన్ హెడ్ ఓ రెండు మాసాలు ఆయన టోటల్ స్థిరంగా చాతర్మాసన్ అంటారు టూ మాసాలు నాలుగు మాసాలు చేసి ఓపిక ఎవరికీ లేదు నిజాన్ని కుదించి రెండు మాసాలను పెట్టారు మంచిదే పోలేదు రెండు మాసాలు అయినా నివృత్తిగా ఉండడం మంచిదే కదా ఆయన ఏమంటున్నారంటే అది ఆరంభదినం నివృత్తిగా ఉండడం ఆరంభం చేసే రోజున పెద్ద ఫంక్షన్ ఎందుకండి మినిస్టర్ గారు ఫంక్షన్ అది ఎందుకు అనవసరం కదా నువ్వు చేయదలుచుకున్నది చాతుర్మాసం చేయదలుచుకున్నప్పుడు రెండు సంవత్సరం రెండు మాసాలు జనంతో ఎటువంటి సంపర్కం లేకుండా నిష్టగా ఉండడము అది కదా చేయదలుచుకున్నది అది బిగించేసిన రోజున దేవాదాయ ధర్మాదాయ శాఖ గారు ఆయన ఇనాగరేట్ చేస్తారని అనవసరం కదా అది ఆయన ఇనాగరేట్ చేశారు ఇనాగరేట్ చేసినప్పుడు వేదిక సభ పది మంది ఆ వేదిక మీద ఉపన్యాసాలు ఆఖరిని వీరి యొక్క ఉపన్యాసం ఈ ఉపన్యాసం ఏంటంటే సంవత్సరంలో పది మాసాలు మీ అందరి కోసం మేము కర్మలు చేస్తున్నాము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఈ రెండు మాసాలు మా కోసం మేము ఆరాధించుకుంటున్నాము అని చెప్పారు అది చాతుర్మాస్య రహస్యం అది ఎలా ఉన్నది పది మాసాలు మీకోసం చేశామన్నది ఈగో కాదు రెండు మాసాలు మా కోసం చేసుకుంటామన్నది ఈగో కాదు అది ఈగోయే ఇది ఈగోయే ఈగో ఈగో అంటే అర్థమేటది దాంట్లో అది కర్మయోగం అవుతుందా ఈగోని న్యూట్రలైజ్ చేస్తే కర్మయోగం అవుతుంది కానీ ఈగో కర్మయోగం అవుతుంది కాబట్టి బలాహ ప్రబద మీకోసం అది చేసాం మా కోసం ఇది చేసుకుంటున్నాం ఏ సబ్ బాత్ బేకార్ బాత ఎందుకంటే మీరు మేము భేదం ఉంటే కదా ఆత్మ ఏకమో అని పోయి మీరు మేము ఉన్నామంటే అర్థం అంటే కర్తలు భోక్తులుగా బతుకున్నామని అర్థం కర్తలకు భోక్తులుగా ఉంటుంటే అది సాంఖ్యం ఎలా అయింది అది కర్మయోగం అలా అయింది నేను ఎదుర్దీ బాలా వ్యతిరేక దృష్టాంతం చెప్పాను మరోలా అనుకోకుండా వ్యతిరేక దృష్టాంతం అంటే ఈ పాఠం ఎలా ఉంటుందంటే గ్రంథంలో ఉన్నదాన్ని చెప్పేసేయడం ఒక పద్ధతి దాన్ని జీవితానికి అన్వయించడం ఇంకో పద్ధతి జీవితానికి అన్వయించడం అదో ధోరణి ఆ ధోరణి మంచిదే కాదా అంటే ధోనో హోతా హై ఇటు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది జీవితానికి అన్వయించేప్పుడు అది ఒకప్పుడు మనకి తగులుతుంది ఒక బాణం కింద తగులుతుంది ఎవరికో తగులుతుంది వెళ్ళి జీవితానికి అన్వయించకపోతే పుస్తకానికే పరిమితమైపోయి ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ ప్రాపర్లీ కాబట్టి ఈ విధంగా కర్మకాండలని అది కర్మ కర్మ కాదు కర్మ సన్యాసము కాదు కర్మయోగము కాదు సన్యాసం అండవును కర్మలు చేసేస్తూ జీవించేయడం సన్యాసానికి నిన్న దేవాలయ ప్రతిష్ట అయింది నేను అక్కడ విఐపిని ఎందుకంటే మరి ప్రతిష్ట చేసిన దానికి నేనే కదా పూర్ణాహుతి ఈ పురోహితుడు వచ్చేశాడు ముందు స్వామీజీ పూర్ణాహుతి వేసిన తర్వాత మిగతా వాళ్ళు నేను చెప్పాను చాలా బుద్ధిమంతుడివి నేనేమి పూర్ణాహుతిలో ఏం చేయనాయా నేను నేను చేసేది కాదు మరి మిమ్మల్ని మేము తీసుకొచ్చింది ఆహుతి అగ్నిహోత్రంలో ఆహుతి వేసి పని లేదు మరి ఏం చేస్తారు ముట్టుకుంటాను ఇలా తీసుకురా ఎలా స్పృషించుకు నువ్వేయి అగ్నిహోత్రంలో అంతేగాని మనం అగ్నిహోత్రంలో ఎలా వేస్తాం కాబట్టి చేస్తే కర్మసన్యాసమైనా చేయాలి అదే కర్మయోగమైనా చేయాలి ఇప్పుడు పూర్ణాహుతి అన్నది అన్ని హోమాలు పురోహితులు చేస్తాడు స్పెషల్ హోమో అల్టిమేట్ హోమ్ మటుకు మహాత్మా విల్డు అంటే వాట్ అది కర్మ సన్యాసమైనట్ట కర్మయోగమైనట్ట అయితే గృహస్థిగా ఉండి చక్కగా అన్ని హోమాలు చేసి పూర్ణాహుతి కూడా చేసుకో తప్పులేదు కాబట్టి ఇటు అటు ఒక ఆలు ఇక్కడ ఒక ఆల్ అక్కడ అలా పెట్టుకోబట్టి ఇది ఎందుకు మరి అలా వచ్చిందో సమాజంలో చాలా చిత్రమైన విషయం శంకర భగవత్పాదులు గృహదారంకంలో రాసి పెట్టారు మరి మీరు ఏం చూశారో మూడు వాల్యూమ్స్ రిలీజ్ అయ్యాయి ఎప్పుడైనా చూస్తే తెలుస్తుంది దాంట్లో ఆయన ఏమన్నారంటే ఉపాసక సన్యాసులని వే పెట్టారు కొంతమంది సన్యాసులు ఉంటారు వాళ్ళు ఉపాసనలు చేసుకోవడం కోసమే సన్యాసం తీసుకుంటారు వాళ్ళకి బ్రహ్మజ్ఞానానికి సంబంధం ఏం లేదని చెప్పారు ఆయన శంకర భగవత్ దాంట్లో మీరు చూసుకోండి కూడా పారేశారు ఆయన త్రిదండి ఇజన్ ఉపాసక సన్యాసి అని రాశారు ఆయన శంకర్లు ఉపాసక సన్యాసి అంటే మూడు మూడు కర్రలు పట్టుకుంటాడు భాగవతంలో ఏం చెప్పారో తెలుసుకోండి దత్తాత్రేయ గీతలో వేణుభిర్న భవే జ్యతిహి అని చెప్పారు ఓ ఓ మహాత్ముడు అడవి మార్గం గుండా వెళ్తూ ఉంటే దొంగలు పట్టుకున్నారు బందిపోటు దొంగలు అడవి దొంగలు పట్టుకున్నారు పట్టుకుని ఆయనేమో భుజం పట్టేసి గంజాకావులు వేసేసి వాళ్ళ మాస్టర్ వాళ్ళ నాయకుడు ఉంటాడు కదా ఆయన దీన్ని తీసుకెళ్ళాడు నాయకుడు అని చెప్పారంటే దారిపూడి వెళ్ళి వాళ్ళని పట్టుకుంటే నా ముందు ప్రవేశపెట్టమని అర్జునులు జరి చేసేది ఈయనని ప్రవేశపెట్టారు ఈయనేమో మెడలో బంగారం మాల ఇవేవి ఉన్నాయి ఎంతో కొంత ఇవేవి వస్తువులు కమండలాలు ఇవేవి ఉన్నాయి తర్వాత పట్టు సంథింగ్ ఈజ్ దే సో ఈయన ఈయన మాస్టర్ తోట నాయకులతో అన్నారు మీరు ఎవళ్ళనైనా దోచుకోవచ్చు కానీ నన్ను దోచుకోకూడదు అన్నారు ఇందు అలా ఇంది కానీ ఇతరుల దోచేప్పుడు నన్ను దోచవచ్చు దోచకూడదంటే ఎవరి నుంచి దోచకూడదు అంతే కాదు వాళ్ళకో న్యాయం నాకు న్యాయం ఏమిటి తప్పు కదా అది ఎవళ్ళనైనా మీరు దోచుకోవచ్చు కానీ నేను నన్ను దోచుకోకూడదు మీరు అని చెప్పాడు ధర్మశాస్త్రం ఆ నాయకుడికి దొంగల్లో కూడా కొంత ధర్మబుద్ధి అవి ఉంటాయి ఆయన ఎందువల్ల మీరు చెప్పండి నేను మిమ్మల్ని వీళ్ళు పెట్టేస్తాను ఎందువల్ల అంటే ఆయన దండం చూపించాడు ఇదిగో దండం చూడు మూడు మూడు కూడా ఉన్నాయి దీంట్లో మూడు కలిపి మూడు దండాలు ఉన్నాయి అని నేను చూపిస్తే ఆ నాయకుడు వాళ్ళ అనుచరుని ఎలా చెవిలో ఏదో చెప్పాడు ఆగాడు ఈ అనుచరుడు ఐదు నిమిషాల్లో వెళ్ళి పెద్ద మోపు పట్టుకొచ్చాడు వంద తిరిగి ఎదురుకొచ్చాడు పెద్ద మోపు ఏమిటి వెదురు కట్టెలు అడవి నుండా అవే కదండి ఓ పది వెదురు కట్టెలు కోసి వాటిని ఎలా చెక్కేసి చక్కగా మోపు కట్టు పట్టుకొచ్చాడు ఆ మోపు పట్టుకున్నాడు మీకు ఆయనకి తేడా ఏమిటనని అడిగాడు ఈ నాయకుడు మీ దగ్గర వాడి దగ్గర మోపు మోపు అంటే తెలుస్తే పదో ఇరవై కట్టం లేదు సో ఈ సుపీరియర్ టు యూ టెన్ టైమ్స్ ఈ సిట్స్ అని అడిగాడు అయితే మహాత్ముడు చెప్పాడు కాదన్నాడు ఎలాగా ఆయన దగ్గర ఉన్న మోపు దే డు నాట్ రిప్రజెంట్ ఎనీథింగ్ వేరే నా దగ్గర ఉన్న మూడు దే రిప్రజెంట్ ఎవ్రీథింగ్ ఎలాగన్నాడు ఎలాగంటే ఇవి సత్వరజస్తమో గుణాలు ఇది సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ గుణముల యొక్క లక్షణం ఇది ఈ గుణాలను ఈ మూడు గుణాలని నేను కట్టేసి పక్కన పెట్టాను అవి నా అధీనంలో ఉన్నాయి తప్పిస్తే వాటి అధీనంలో నేను లేను వాటికి అతీతంగా నేను గుణాతీతుడును నేను గుణాతీతుడననే సత్యాన్ని ఇదిగో ఈ కట్టెలు చూపిస్తున్నాను అందువల్ల నేను మహాత్మునే కాబట్టి నువ్వు నాకు దండం పెట్టాలి నా ఆశీర్వేదికం తీసుకోవాలి కానీ నువ్వు నన్ను బంధించకూడదని చెప్పాడు చెప్తే సరేనండి దండం పెట్టి ఆయన నేను దారిలో విడిపెట్టాయి కానీ నిలుబెట్టించేశాడు కాబట్టి దండం పట్టుకుని ఈ దండం పట్టుకున్న కారణంగా నేను గొప్పవాడిని అంటే అంతకంటే బలమైన దండాలు అరడదని పట్టుకుని బోళద మంది వస్తారు సో వేణుభిర్న భవేద్యతి వేణు ఈ దండాలన్నీ వేణువు ఉంటాయి వేణువు అంటే వెదురు వేణుభి బహువచనం వేణువులతో ఏదైపోతాడా నా భవేద్యతి అని అంటారు కాబట్టి కర్మ యోగమైన కర్మ సన్యాసము మీరు అక్కడ శంకర భగవత్పాదం యొక్క ప్రసంగం చూడండి మూడవ వాళ్ళంలో వచ్చింది ఇదంతా విస్తృతమైన ప్రసంగం నేను దాన్ని ఓపికగా తెలుగులోకి అనువాదం చేశాను ఓపిక అందరికీ అర్థమయ్యే తెలుగులో అనువాదం చేసి ప్రయత్నం చేసి చేయటం జరిగింది ఒక పుస్తకం ఉంది అందుకోసం చెప్తున్నా మరో అనుకోకండి సో కనుక కర్మ సన్యాసము అంటే ఇంకా టోటల్ సన్యాస నాట్ ఫిజికల్ సన్యాస చిత్త త్యాగ యవ సంసార త్యాగ చిత్తం నుంచి కర్మ కర్మఫలము వాసనల్ని పూర్తిగా వెలువెట్టేయటం ముందు కర్మఫల వాసనని త్యాగం చేసేవి తర్వాత అంటే భోక్తృత్వ త్యాగం తర్వాత కర్మవాసనల్ని త్యాగం చేసేవి అంటే కర్తృత్వ త్యాగం కర్మలుంటాయి క్రియలుంటాయి చేష్టారూపంగా క్రియలు ఉంటాయి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అది కర్మ సన్యాసం కాబట్టి అదైనా ఇదైనా ఏదో ఒకటి దృఢంగా శ్రద్ధతో ఆచరించినట్లయితే వాడు కృతార్థుడైపోతాడు ఇది వేరే ఫలం ఇస్తుంది అది వేరే ఫలం ఇస్తుంది మేం గొప్పవాళ్ళం మీరు గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాలకులు తప్ప శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు కాదు ఈ శ్లోకం మళ్ళీ వారం పూర్తి చేద్దాం ఓం పూర్ణమూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ పూర్ణశమాదాయ పూర్ణమేవా